మహాత్ములు నాతో అన్నారు స్వామిజీ దేహాభిమానం పెట్టుకోకండి నేను చిన్మయులు అని తెలుసుకో ప్రేమతో చెప్తారు ఎటువంటి మాటలు మామూలుగా ఎవరికైనా చెప్పారనుకోండి వాడు కొప్పటితో కూడా ఏమన్నా నేను దేహాభిమానం పెట్టుకున్నాను నీకెవడికి చెప్పాడు అప్పుడు వాడికి మీరేమంటారు కాబట్టి ప్రేమతో చెప్తారు ఒక ఆయన వెళ్ళి ఓ మహాత్ముడు దండం పెట్టాడు దండ పెడితే ఆయన అన్నారు నీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక అని ఆశీర్వదించాడు అంటే వీడన్నాడు ఏమిటండి ఆరోజునే నేను దుష్టబుద్ధి నా ఇంతవరకు ఏడు అలా మాట్లాడుతున్నాడు ఏమిటి వీడన్నాడు అంటే పోన్లేదు వాళ్ళు ఆశీర్వజుని వెనక్కి తీసేసుకుంటున్నా ఇచ్చి ఏం చేస్తారు కనుక నీవు చెన్మయుడు అని ఆయన తెలుసుకోన్మయోహం అని తెలుసుకో దీని మీద నేను మెడిటేషన్స్ చెప్తూ ఉంటాను జన్మయో ఎందుకంటే మనిషి నేను అనే అనుభవాన్ని ఏ విధంగా అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నాడు నేను అనే అనుభవాన్ని ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నాడు మీరు జన్లు ఎలా ఉంటామో తెలుసిన కొందరు ఎలా నేను బ్రాహ్మణుడ అని చాలా గట్టిగా అభిమానిస్తూ మిగతా వాళ్ళందరూ దూరంగా ఉండాలి అంటూ ఉంటారు ఇంకొక అందరు ఎలా అనుభవానికి తెచ్చుకుంటారో తెలుసు నేను పవిత్రుడను దగ్గరకు వస్తే నేను మైలు పడిపోతాను అనే అభిమానాన్ని చూడండి ఆ అభిమానం ఎలా అదే అభిమానం దాని అభిమానము అంటారు ఈ అభిమానములన్నీ తప్పే డబ్బున్న వాడు ఎలా ఉంటాడో తెలుసున్న రిచ్ మ్యాన్ నేను ధనవంతుండను అనే అభిమానంలో తర్వాత అంటే లోకం కూడా ఒక అభిమానాన్ని అందజేసుకుంది వీళ్ళు అభిమానాన్ని అందజేసుకుంది వీళ్ళ అభిమానాన్ని అందిపుచ్చుకుని డాక్టర్ జీవితం చేస్తూ ఉంటారు ఇప్పుడు మిస్ బీహేవియర్స్ తో ఆ అమ్మాయిని వీళ్ళందరూ ఈ ఈ వైస్ పీపుల్ ఉంటారు డజన్ మంది వీళ్ళందరూ కలిసి నువ్వు అందరిలోకే అందంగా ఉన్నావు అని వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు అమ్మాయి ఈ సర్టిఫికెట్ ఇచ్చే వాళ్ళందరికీ కొరడా పుచ్చుకోవాల్సిన వేట తెలుగా అయినా వాళ్ళందరూ కలిసి తదు పెద్ద సూట్లు బూట్లు వేసుకుని సర్టిఫికేట్ ఇస్తారు ఇచ్చే కిరీటం ఒకటి కూడ ఆ కిరీటం ఏడాది తర్వాత తీసేసుకుంటారు వాళ్ళు ఎంతో దుర్మార్గులు ఇప్పుడు కిరీటం ఇచ్చి ఏడా తర్వాత తీసేసుకుంటే పాపం ఆ వ్యక్తిని మనం దెబ్బ తీసినట్టు కదా ఇప్పుడు పిల్లడికి చాకరించి వాళ్ళు కొద్ది కొద్దిగా తిట్టుకుంటే తీసేసుకున్నట్టు సగం తినే లాంగ్వేజ్ తినట్టు అలా చేయొచ్చా చేయకుంటుంది కదా దాన్ని వీళ్ళు అలా తీసేసుకుంటారు కాబట్టి ఒక అభిమానాన్ని ఇస్తారు నేను నేను సుందరిని అనే అభిమానం ఇస్తారు ఆ అభిమానం ఫీల్ అవుతా ఉంటాను కాబట్టి లోకంలో కొంతమంది ఎలా ఫీల్ అవుతారో తెలుసున్నా నేను అనే అభిమానాన్ని ఫీల్ అవుతాను అభాగ్యుడను అన్న లక్ గాయ్ అనే అనే అభిమానాన్ని ఫీల్ ఆ అభిమానం ముదిరితే సూసైడ్ టెండెన్సీస్ వస్తాయి కాబట్టి ఎవడే అభిమానం పడుతుంది ఈ అభిమానములన్నీ తప్పు మీరు ఈ అభిమానములను ఇలాంటివి ఇంకా ఏ వినకుండా ఉంటే వీటిని విడిచిపెట్టి మీ స్వరూపములు మీరు చితుగా తెలుసుకోవాలి చిన్మయోహం నేను బాగా గట్టిగా ఒక నెల రోజులు ఊరి పోసాను ఒక మాట అదేమిటో తెలుసిన ఐఎమ్ ది వన్ ఐఎం ది వన్ అది క్షేత్ర జ్ఞాన దానికి నేను ఎవరుని అంటే నేను ఎవరు తెలియవాడను జగత్తున్నది దేహము అంది దేహమును తెలియాలి కదా ఎదురేమ్ ది వన్ హూ నో మనస్సు అంది వన్ హోదు సుఖము దుఃఖము ఆయనది వన్కు కాబట్టి నేను ఎవడను అంటే అభిమానం ఎలా ఉండాలో తెలుసు అండి అయింది వన్ హోదు తెలివి వాడను నేను చిన్ మయోహం అది ఇది చిన్ అంటే దేహం కూడా నా తెలివి ఎందు తెలియబడుతోంది మనస్సు కూడా నా తెలివి ఎందే తెలియబడుతుంది జగత్తు కూడా నా తెలివి ఎందే ప్రకాశిస్తోంది శబ్దము ప్రకాశిస్తుంది కఠోపనిస్తున్న ఏమన్నా శబ్దం విజానాది స్పరిశము ఏతద్వైత ఆ పరమాత్మ తత్వాన్ని వెళ్తాను అడిగాడు మెచ్చిపేడు అంటే ఆయన రెండు రెండు చూడు దేని చేతనైతే శబ్దము తెలుగుతున్నాము రూపమును తెలుగుతున్నాము రూపం తెలుస్తుందా లేదా ఎలా తెలుస్తుంది దేని వల్ల దేనిచే తెలుస్తుంది శబ్దం దేనిచే తెలుస్తుంది అక్కడ బస్సు వెళ్తే నీకు తెలిసింది దేని చేత ఆ శబ్దం తెలిసింది గంధము అక్కడ దుర్వాసం తెలుస్తుంది సువాసన కూడా తెలుస్తుంది దేనిచే తెలుస్తుంది అది బ్రహ్మ కాబట్టి అది ఉంటే యాసిడ్ చిమ్ముతూ ఉంటుంది మంట పెడుతూ ఉంటుంది దానికి ఏదైనా దానికి ఏదైనా మందు వేవాయా అని అడగాలి అంటే కానీ నేను రోగిస్తేవాడిని అయిపోయానండి బాబు డాక్టర్ గారు మీరే కాపాడు ఆయన ఏం కాపాడుతాడు ఎవరు ఈ లోకల్లో మళ్ళీ డబ్బులు పుచ్చుకుంటారు ఆ పైన మీకు ప్రారంభం అవుతాయి దీంతో కాపాడేవాడు ఎవరు ఉంటాడండి ఎవడో కాపాడ ఆ విషయం తెలుసుకుంటే మీరు విశ్రాంతిగా ఉండగలుగుతారు అది ఎవరో కాపాడుతాడు ఎదురు చూస్తూ కూర్చుంటారు లేనిపోయి కష్టాలు ఆయన దివర్హున రోగం వచ్చినా ఆరోగ్యం కూర్చోబడింది అనుకోండి కొంచెం రోగం జ్వరం తగ్గి మీరు కొంచెం ఆరోగ్యం చెక్కబట్టారు అప్పుడే మీరెవరు అంది అనుకున్నావు నా స్వరూపము చిత్ అని తెలుసుకోవాలి అది అక్కడ వేదాంతం ప్రారంభమవుతుంది నా స్వరూపము చెత్త శ్రీకృష్ణుడు ఎవరినాడో చూసినా నువ్వు క్షేత్రజ్ఞుడివి అని పేరు పెట్టలేదు నువ్వు క్షేత్రజ్ఞుడు క్షేత్రము తెలియనివాడు క్షేత్రం అంటే ఏమిటి మొత్తం అంతా జగత్త వచ్చేసిన దేహంతో సహా మహాభూతాన్ని అహంకార బుద్ధి అవ్యక్తమేవచ అంటూ మొత్తం ఇష్టం దగ్గరి సుఖం దుఃఖం కూడా పెట్టాడు క్షేత్రంలో మరి ఇవన్నీ క్షేత్రమైతే నేనెవరు తెలుసుకునేవాళ్ళను అయం జీవన్ హునోస్ అది గొప్ప సందేశం అయం జీవన్ అన్నది గొప్ప సందేశం ఆ సందేశాన్ని పట్టుకోవాలి ఎందుకంటే మీ స్వరూపము తెలివి ఈ తెలివి నాలుగు రకములు అది శ్లోకం మీకు ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పాను నేను తెలివి అంటే మరి ఏదో మరోటి మరోటి అనుకుంటారేమో ఆ తెలివి ఈ తెలివి కాదు మీ స్వరూపమైన తెలివి ఎముక నాలుగు రకము చితబుం చితబుం చిత్ అంటే స్త్రీలింగం చిత్ చిత చతుర్విధ అంటున్నారు కదా చిత్ చతుర్విధ కాబట్టి స్త్రీలింగం అయితే చతుర్విధ అనేవారు నపూషకలింగం అయితే చతుర్విధం అనేవారు చతుర్విధ అన్నారు కాబట్టి స్త్రీలింగం దీనికి శబ్దమంజిర్లో శబ్దం షరత్ షరత్ కాదు శరత్ శరదౌ శరదాంత స్త్రీలింగం సకారాంత స్త్రీలింగం ఇంకొక విద్యుత్ విద్యుత్ విద్యుత అది డకారాంత స్త్రీలింగం శబ్దమంజర్లో శబ్దానికి మీరు కలిపారంటే మీకు భాష వచ్చేసినట్టే విద్యుత్ శబ్దం ఇచ్చారు శబ్ద విద్యుత్ విద్యుత్ విద్యుత్ స్త్రీలింగంలోనూ అలా ఉన్నాయి సులింగంలో కూడా మరుత్ త శబ్దము దివిషద్ దకారాంత శబ్దం శబ్దముంజర్లో శబ్ద శబ్దముంజర్ బాగా రావాలండి అస్తూ కాబట్టి ఈ అది నాలుగు రకములు నాలుగు ప్రకారములుగా ఉన్నది ఏమిటారు నాలుగు బ్రహ్మ జీవ ఈశ్వర అది నాలుగో నాలుగు రకాలుగా ఉన్నాయి అదేమిటంటే ఒకే చెట్టు నాలుగు రకాలుగా ఎలా ఉంది అని మీకు సందేహం వస్తుందేమో ఏం రవలేదు ఆకాశములు ఎన్ని ఉన్నాయి ఒకే ఆకాశం ఆకాశం ఒక్కటే కానీ అదే ఆకాశము ఘటాకాశము మహాకాశము జలాకాశము మేఘాకాశము అభ్రఖే అంటే మేఘాకాశం అభ్ర మేఘం కాంతి ఆకాశం నాలుగు రకాలుగా అది శ్లోకం ఆ నాలుగు ఏమిటి వాటి వివరము ఏమిటి అంటే తర్వాత శ్లోకాల్లో అది చెప్తారు దాని ప్రణాళిక మీకు అర్థమైంది కదా పదచ్ఛేదం పూటస్థ్మా జీవేశం ఏం ఆయన ఒకే చైతన్యం నాలుగు రకాలుగా ఉన్నది అన్నదానికి అనేక దృష్టాంతాలు ఇవ్వచ్చు ఆకాశం దృష్టాంతం ఇచ్చారు బంగారం దృష్టాంతం ఒకే బంగారం నెక్వస్సు కంకణము ఇలా నాలుగు రకము అలా ఇవ్వచ్చు ఆయన ఆకాశం తీసుకుని ఆకాశాన్ని కూడా మత ఆకాశము ఘటాకాశము అంటే చెప్పచ్చు అలా కాకుండా ఆకాశం తీసుకుని దాన్ని కొంచెం కాంప్లికేట్ చేసి పెట్టి ఆయన చెప్పారు ఆయన చెప్పిందే మనం ఫాలో అవ్వాలి దాన్ని శ్లోకాల దగ్గరనేటివ్ ఎగ్జాంపుల్ బట్ హియర్ ఆయన చెప్పిన దృష్టాన అందాము చైతన్యము అనగా ఎలుక కూటస్థము ్రహ్మ బ్రహ్మము జీవేశీవుడు ఈశ్వరుడు ఇది అని ఏమం ఈ ప్రకారముగా చతుర్వ్య నాలుగు విధములుగానున్నది యథా ఎలాగైతే మహాకాశము జలాకాశ్రఖే జలా మేఘాకాశము ఉన్నవో అదే ఎలా అయితే నాలుగు ఆకాశాలు ఉన్నాయో ఒకే ఆకాశం అయినప్పటికీ అలాగే ఈ చైతన్యం కూడా నాలుగు రకములుగా ఉన్నది కుటస్థము బ్రహ్మము బ్రహ్మము అనొచ్చు అలాగే బ్రహ్మ అనొచ్చు నేను బ్రహ్మదేవుడు అని అనుకుని పోతారేమో అలా కాదని బాబు అని చెప్పడం కోసం నేను బ్రహ్మము ఆయన ముందు మూ పెట్టిన తర్వాత అప్పుడు కూడా మీరు బ్రహ్మదేవుడు అన్నారంటే ఇంక మనం ఏం చేయగలుగుతాం ఎందుకంటే బ్రహ్మదేవుడు అన్నారంటే మీరు మొత్తం ఎక్కడికో పట్టుకున్నారు ఆయనకి నాలుగు తలకాయలు ఉంటాయి అని మీరు అన్నారు కాదు ఒరిజినల్ గా అయి ఎవడో ఒక ఆయన బీకేసేయడం ఇంకోటి చూడండి ఈ కథలో ఎలా మాట వలసకి నాలుగు తలకాయలు ఉన్నాయని అన్నారు ఊగి కాదు ముందు ముక్కు పోక్కోవడం భయం అనేసి నాలుగు వేదాలనే మనస్థులో పెట్టుకుని నాలుగు తలకాయలు ఉన్నారు అంటే కాదు ఐదువి పంచముఖి కదా నేను ఐదుండేవి మరి ఒకటి ఏమైంది అంటే అది పోయింది ఎలా పోయిందంటే దానికి ఏదో కథ ఆ కథ కూడా బాగుంటుందండి కథ చెప్తే ముఖముఖాలు చూసుకోవడం కష్టం అవుతుంది అందరూ తలకాయలు మెట్లు దిగి వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి దశలు పెట్టి ధర్మాన్ని చాలా తప్పు ధర్పడి స్వామి వివేకానంద ఎంతో వాపోయినాడు నేను అప్పుడప్పుడు అనుకుంటా నాకెందుకీ వాపోవడం అని బోల్లే పర్వాలేదు వివేకానంద వెళ్ళిన దారిలో వెళ్తున్నాను మళ్ళీ సంతోషకుంటూ ఉన్నాడు కాబట్టి బ్రహ్మ కాబట్టి ఇప్పుడు కూటస్థము బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మము జీవుడు ఈశా అంటే నాలుగు రకాలుగా ఉండి చైతన్యము జీవుడు కూడా దాంట్లోనే ఉన్నాడు మనందరం జీవులను అనుకున్నప్పటికీ మనం చిన్మయువులం అయి ఉంటాం ఎలాగంటే జలాకాశము అంటే కుండ కుండ చేత పరిచ్ఛిన్నమైన ఆకాశము మహాకాశము అంటే విశ విశాలమైన ఆకాశము జలాకాశము అంటే ఏదో చెరులో నీరో ఏదో మొత్తానికి ఆయనే చెప్తాడు ఆ దేవుట అంటే మేఘం లోపల ఉంటుంది నీరు మళ్ళా ఆ దానికి సంబంధించిన ఆకాశము అంటే ఆకాశం అంతటా ఉంటుందండి ఆకాశం లేని ఉండదు కాబట్టి మీరు ఏ ఆకాశం అనుకున్నా అనుకోవచ్చు హిందు ఆకాశము శాలి ఆకాశము దుడి ఆకాశము వాజలి ఆకాశము మీరు ఏదనుకున్నా అనుకోవచ్చు ఆయన ముందుకు నాలుగు అనుకుంటున్నారు ఆ నాలుగు ఆకాశాల అది ఒకటో ఆయనే ఓకే శ్లోకం అనేసి ్రహ్మీవేషా ఇత్యేమకాశాకాశా ఛిన్నీరం ఎత్త ప్రతిబింబిత జలాకాశ ఉదీయ ఆయన సెలెక్ట్ చేసుకున్న దృష్టాంతంగా లౌతో చెప్పమంటారా జటిలంగా ఉంది ఎంత జటిలంగా ఉందంటే దాన్ని ఆయనే కష్టపడి వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఉన్నది అలాంటి దృష్టాంతం ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ట్రాప్ లేని రెండు సోస్ టుకే కాబట్టి మీరు కొంచెం ఒప్పుకు పట్టుండి చెట్టు గురించి ఏమీ లేదు అంతా ఆకాశం గురించి దృష్టాంతమే దాక్షణాంతకం తర్వాత వస్తుంది పదోచ్చేదం నేరం ప్రతిబింబిక్షత్ర ఆకాశ జలాకాశీయతే జలాకాశ నడిపోయిన ఆయన అదేమిటో డిఫైన్ చేస్తున్నారు మరి ఘటాకాశాన్ని డిఫైన్ అక్కర్లో చూసారు ఘటాకాశాన్ని డిఫైన్ ఇవ్వలేదు ఘటల్లో ఉండే ఆకాశం మహాకాశానికి డెఫినేషన్ లేదు మహాక పెద్ద విశాలమైన ఆకాశం మరి జలాకాశం అంటే ఏమిటండి అది డిఫైన్ చేసిన ఓకే ఆయన అంటున్నారు ఘటంలో నీళ్లు పోయి ఆ నీళ్లలో ఆ ఆకాశం ప్రతిఫలిస్తుంది ఆకాశంలో ఏమున్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ మేఘపు తునక కూడా గలదు కాబేఖండము చిన్న చిన్న మేఘపు మొక్కలు ఉంటాయి కదండి అలాగే నక్షత్రములు ఆ ఆకాశము ఈ ఘట నీళ్లలో ప్రతిఫలించి ఆకాశం ఆ ఘటంలోకి చూసిన ఆకాశం పై చూసిన ఆకాశం కాదు ఘటంలోకి చూసిన ఆకాశం నీళ్లలోకి చూసిన ఆకాశం ఆకాశానికి జలాకాశము అని పేరు పెట్టుకున్నాడు ఆయన నీళ్లలో ఉంది కదండి ఆకాశం అలాగే జలాకాశము ఊరికే దృష్టాంతం ఇంతే దృష్టాంతం అంతమటుకే తీసుకోవాలి ఆయన చెప్పదు ఇప్పుడు ఈ ఆకాశాల పాఠం కాదు ఇది పాఠం చిట్టి యొక్క పాఠం అది దీన్ని ఆ చిత్తికి కలుపుకుంటారు ఓకే మనం ఓటితే అలా నడిస్తే మనం కలిపేసేది అది అది కాదు అది ఘటాకాశం అది ఘటాకాశం అవుతుంది నీళ్లు పోసినా పోయకపోయినా ఘటంలో ఉన్న ఆకాశం ఘటాకాశం అవుతుంది జలాకాశం ఎలా అవుతుంది అందుకోసం ఎంత కష్టపడి జలాకాశాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది అర్థమైందండి ఘటావచ్చి పలిచ్ఛిన్నము చేయబడిన ఆకాశమునందు అది ఘటాకాశం ఓకే దానిందు ఏ నేరం నీరు గలదు నేరం అంటే సంస్కృతంలో నేరం కాబట్టి నేరము ప్రకృతి నీరు అది కూడా తెలిసింది కదా ఓకే తత్ర ఆ నితియందు ప్రతిబింబిత ప్రతిబింబించిన నక్షత్ర మేఘములతో నక్షత్రములతో కూడిన ఆకాశ ఆకాశము జలాకాశ జలాకాశము అని ఉదీర్యదే చెప్పబడుతున్నది ఓకే అప్పటికి మనకి మూడు ఆకాశాలు వచ్చేసేప్పటికి ఘటాకాశం వచ్చేసింది మహాకాశం అయిపోయింది జలాకాశం అయిపోయింది ఇంకా మేఘాఖ అంబ్రఖే ఉంది అభ్ర అంటే మేఘం అభ్ర అనే దానికి మేఘం అంటే ఎటువంటి మేఘము వర్ష వర్ష మేఘము అపహా బిభత్తి నీళ్లను కలిగి ఉన్నది అంభ్రా అవుతుంది ఒక ఖాంతి ఆకాశం అంబ్రఖే అది మళ్ళీ వేరే చెప్పుకోవాల ఇప్పుడు మేఘాకాశని చెప్పుకుంటున్నారు ఆయన ఈ శ్లోకం అయిపోయింది కదా అనేసిద్దాం ఘటావచ్చిన్న ఖే మేరయ ప్రతిబింబి స్టాభ్రనక్ష మహాకాశస్ మధ్యే యత్మండలమీక్ష్య మహాకాశ్యేఘమండలమీక్ష్య ప్రతిబింబత మేఘాకాశో జల స్థిత మధ్యేమ ప్రతిబింబత మహాకాశ విశాలమైన ఆకాశం యొక్క మధ్య మధ్య ే మేఘమండలం మేఘముల గుంపు కనబడుతున్నదో త్ర ఆధముల గుంపునందు జీతిబింబత ప్రతిబింబముగా ఉన్నది ము ఎక్కడ ఉందంటే ఇలా చెప్పినట్టు ఉంటుంది కొంచెం ఉపయోగపడాలి మీరు కాబట్టి మీరు పైకి ఎప్పుడైనా చూస్తే మహాకాశం ఉంటుంది మహాకాశం కవరయింది ఇక్కడ అంతకు ముందు శ్లోకంలో ఘటాకాశం కవరయింది జలాకాశం కవరైంది ఇప్పుడు మహాకాశము మేఘాకాశము కవరు పైకి చూస్తే మేఘాలు ఉంటాయి కదా మహాకాశం మధ్యలో ఉంటాయి ఆ మేఘం లోపల నీరు ఉంటుంది మీకెలా తెలుసు మేఘం లోపల నీరు ఉంటుంది అంటే వర్షం పడితే మరి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఉండు ఉంటుంది అని టీకాకారుడు కాల్చినారు అదో గద్ద ఆ నీటిలో ఆకాశం ప్రతిఫలిస్తుంది అలా అనుకోండి ఇప్పుడు గతంలో నీటిలో ప్రతిఫలించినప్పుడు ఆ నీటిలో మాత్రం ప్రతిఫలించదు ఎక్కడ నీటి కొంచెం ఎక్కువ ఉంది కనుక ప్రతిబింబం ఎక్కువగా ఉంది అక్కడ మరీ బిందు నీటి బిందు దాంట్లోనే ఆకాశం ప్రతిఫలిస్తుంది దాన్ని మేఘాకాశము అంటారు నేను మేఘం లోపల నీటి చెప్పుకోవాలి లేకపోతే ప్రతిబింబం రాదు మేఘంలో ప్రతిబింబం వస్తుంది నీటిలో వస్తుంది ప్రతిబింబం కాబట్టి మేఘాకాశం అనే అన్నందుకు గాను ఆ మేఘములో నీరుంటుంది ఆ నీటిలో ప్రతిబింబము అని అలాగా నా ముక్కు ఇక్కడ ఉందన్నట్టుగా అలా చెప్పుకోవచ్చు అర్థమేమి కాబట్టి ఈ ఆకాశాల సంగతిని సెటిల్ మనం చిట్టు దగ్గరికి వెళ్ళిపోవచ్చు మహాకాశస్యమధ్యేయం మేఘమందల వీక్ష్యే మేఘాశాకారంత్రఖ ప్రతిబింబోయం ఆయన ఛాతస్థం ఇలా ఉంటుంది ఈ మేఘాకాశంలో అక్కడ మళ్లీ ప్రతిబింబం ఎలా పడుతున్నాయా అంటే పడుతున్నుకో అని ఇంకో శ్లోకంలో చెప్తున్నారు ఓకే మేఘాం స్వరూపం తుషారాకార సంస్థితం అయం నీరీయే మేఘాంశ రూపం మేఘములో ఒక భాగముగా నుండే ఉదకం నీరు తుషారాకార సంస్థితం నీటి బిందు రూపములో ఉండేది తా అయం ఈ కప్రతిబింబ ఆకాశము యొక్క ప్రతిబింబము నేరత్వా నీరు అవుతం వలన అనుమీయతే ఊహింపబడుతున్నది అందులో గతంలో ఆకాశం అంటే తెలుసుకో మహాకాశం అంటే తెలుసుకోండి జల ఆకాశం అంటే కూడా ఏదో విన్నాను లేదా ఈ మేఘాకాశమే కదా మేఘం ప్రతిబింబం ఏముంటుంది అంటే మేఘంలో నీరుంటుంది కదయా ఆ నీటిలో ప్రతిబింబం ఎక్కడో చూపించండి చూపించి చూపించేది కాదు ఊహించుకోవాలి ఎందుకని నీరెందుకుంది మేఘంలో చిన్న భాగం నీరు కూడా ఉందిగా మేఘంలో ఒక అంశ నీరు కాళిదాసు ఏమన్నా సందేశా ఇది చాలా గొప్ప శ్లోకండు నీకు మొత్తాన్ని శ్లోకం అదే కళాబుద్ధి స్లో మేఘ సందేశంలో మేఘ సందేశం లాంటి కావ్యం లేదని ఎంత గొప్ప కావ్యం అంటే మేఘే మాఘే గతం వయ అన్నాడు మల్లినాథసు ఈ పక్కనే ఉంటాడు ఈ హకీంపేట పక్కన ఉండేవాడు మల్లినాథసు అని గొప్ప చూడ మాఘానికి మేఘానికి వ్యాఖ్యానం సెటిల్ చేసేప్పుడు నా వయస్సు అలాగా అలా అంటే అంత మేఘ సందేశానికి సో ధూమన్ జ్యోతి సలిలం అనుతాం సన్నిపాత సన్నిపాత అంటే సముదాయం పొగ ధూమ జ్యోతిషి అంటే లైట్ లైట్నింగ్ అంటే ఎలక్ట్రిసిటీ లైట్నింగ్ తర్వాత నీరు చల్లి నీరు మరుత్ అంటే వాయువు నాలుగు కలిస్తే ధూమైంది మేఘమైనది అంటారు కాబట్టి మేఘంలో నీరుంది కదా ఆ నీరు ఎలా మేఘంలో నీరు ఎలా ఉంటుంది అండి చెంబులో నీరు ఉంటుందా నీటి బిందువుల రూపంలో ఉంటుంది తుషారాకార సంస్థ ఆ నీటిలో ప్రతిబింబం పడుతుంది నీకు ఎలా చూసి మరి ప్రతిబింబం పడాలి కదా నీళ్ల త్వర అను నీరనేది ఉందంటే ప్రతిబింబం ఆకాశ ప్రతిబింబం దాంట్లో అవుతుందని మేము అనుమానిస్తు అనుమానం చేస్తున్నాం గోరుస్తున్నాం కాబట్టి అది మేఘాకాశము అంటే మేఘము ఎందని నీటి బిందువుల ప్రతిబింబించే ఆకాశము మేఘాకాశం ఘటములోని నీటి ఎందు ప్రతిబింబించే ఆకాశము జలాకాశము ఘటమునందు ఉండే ఆకాశము ఘటాకాశము మహాకాశము నాలుగు ఆకాశాలు వచ్చాయ అలాగే చిత్ నాలుగు రకములు కూటస్థము బ్రహ్మము జీవులు ఈశ్వరుడు నిజంగా బ్రహ్మ వేరు వేరు ఈ సందర్భం చిత్తులో కొద్దిగా అన్వయించి క్లాసం ఆపుదాం అదో లేకపోతే ఏముంటుంది ఏం చదివారు మీరు ఎవరైనా అడిగారు అనుకోండి మేము ఆకాశంలో గురించి ఏమని చెప్పాలి అంత శోభగా ఉంటుంది కదా అధిష్టానతయా దేహత్వచ్ఛిన్నచేతనూటబందికారేణ కోటస్థ ఉచ్యతే అది కోటస్థ చి బ్రహ్మ తర్వాత దీవ తర్వాత విజయ ఈ శ్లోకాలకే సంస్కృతం కొంచెం గట్టిలో ఉంటుందండ సరిపడదు సంస్కృతం తమ నామీ మమ నామ సుభన్నుమారం అలా ఆ సంస్కృతం చాలా పెద్ద సంస్కృతం అవసరం అవచ్చు అధిష్టానతయా దేహద్వచ్చేతన కూర్వికారేణ స్థితస్థ్య మీరు మీ అనుభవాన్ని చూసుకోండి మీ గురించి మీరు కొంచెం పరిశీలించుకోండి మీ గురించి నేను తెలుసుకోవాలా తెలుసుకోవాలి కదా మీ మీకు అది మీరు మూలదేహం ఉన్నది కదా మూలదేహం ఉండబడితే దానికి వెయిట్ ఎంత పొడదంతా బాడీ మాస్ ఇండెక్స్ అంతా దానికి డయాబెటీస్ ఉందా లేదా ఖవనాకుంటా బరువు ఎక్కువ ఉందా తక్కువ ఉందా బీపీ ఏంటి ఇవన్నీ వచ్చాయి రోగం వస్తే డాక్టర్లు మందులు ఇన్సూరెన్స్లు ఇవన్నీ వచ్చాయి దాని పేరే స్థూలదేహము ఏమంటే సూక్ష్మదేహం ఒకటి ఉన్నది అదేమిటంటే మనస్సుని మనస్థంటే ఇది మనస్థంటే ఏమిటో ఎవరికి తెలియదు కానీ మనస్సు యొక్క కంటెంట్ ఏమిటో తెలుస్తాం కంటెంట్ని బట్టి మనస్సుని మనం తెలుసుకుంటాం ఆ కంటెంట్ చెప్పకుండా మనస్థంటే ఏమిటో చెప్పండి ఏమి చేయడం చెప్పడానికి మనస్థంటే ఏముంటుంది సంకల్పాలు ఉంటాయి వికల్పాలు ఉంటాయి తర్వాత ఏదో ఒక విజ్ఞానం కూడా ఉంది సుఖము కాదు భయములు కోరికలు తర్వాత కొన్ని మంచి లక్షణాలు దయా కరుణ ఇత్యాదు కొన్ని చెల్లవి ద్వేషము లోహము ఇత్యాదులు ఈ మూట ఇవన్నీ కలిపి గుర్తు చేస్తే దాని పేరే మానసు ఇక్కడ ఇక్కడ ఇక్కడ మీరు కొనుక్కోవాల్సింది ఏంటంటే దేహము ఉన్నది మీరు అంటున్నారు గునిస్కే ఉందా తెలియకుండా ఉంది గంధము సుగంధము ఉన్నది తెలియాలి కదా తెలుగు ఉన్నది అలాగే తెలియాలి కాబట్టి మూలదేహము ఉన్నది అది లేదు అని ఎప్పుడైతే తెలుసుకో ప్రకాశిస్తా ఉన్నా ఆ దునువుని అధిష్టానము అది ఆ దిను దేస్ట్ లేకపోతే పూర్వదేహము ఉంది అని నేను చెప్పగలుగుతా ఇప్పుడు ఎవరికి ఎలా అంటే సుకుమార్ తెల మీద నాయకుడు ఉన్నారు అది మీరు ఎరుగులు కథాం చేసే వ్యాక్ లో ఎనభూల కాబట్టి మూలదే ఎనభై మనస్సు అనుకోవడం కొన కుటుంబాలను నేను చేయడం మానేస్తే నేను ఈ రెండు కుటుంబాలు మానేసుకుంటాను ఎందుకు ఎలా ఉంటానంటే భోగాలను భూమిస్తానంటే మీరు కొన్ని కోట్లు చేస్తాను సంపాదించే డబ్బుతో వెళ్తూ భోగాలకి కోట్లు చేస్తున్న సంపాదించే డబ్బుకి సంపాదించే భోగాలకి తర్వాత ఇంత జనాలు ఎలా రకాలిందంటే పూజలు విజ్ఞానం చేసేస్తాం అదే కేసీ విజ్ఞానాలను లు పూజలు తీర్థయాత్రలు ప్రాణాలు ధర్మాలు గపస్తులు ఇవన్నీ కూడా ఈ ఎదుగుతీ దేహము నేను తెలియవాడు మనస్సుకు నేను తెలియవాడు అనే ఈ వివేకం లేకుంటే అవన్నీ కూడా వేసాయి అసలు దీన్ని సంగతి పడుకోవాలంటే ఈ మానేసి అవన్నీ దీన్ని ధ్యానముస్తే అసలు ఆ పుస్తకంలో ఆశిస్తున్నాయి బాగా కూడదలం చూసినా మళ్ళీ కూడదగ్గ సమాజ కనుక దేహము అని అక్కడ అయిపోకూడదు దేహమునకో అధిష్టానం మనస్సు అక్కడ అయిపోకూడదు మనస్సు దేహానికి మార్పు చేసుకుంటుంది ఒక రోజు ఆరోగ్యంగా ఉంటుంది ఇంకో రోజు రోగంగా ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని తెలుసుకునే తెలివి రోగాన్ని తెలుసుకునే తెలివి ఒకలానే ఉంటుంది అది మారా అది మాది దాగా ఉంటుంది చెక్కు చెగరకుండా మార్పు చేరుకు ఎలా ఉందో అలాగే కాబట్టి అలాగే ఇది సూక్ష్మవేహం ఉంది మనస్సు ఇది మారిపోదు సూక్ష్మవేహం ఎలా ఉంటుందంటే అది క్షణ ఓ మూట సుఖం ఓ గంట సుఖం ఇంకో ఓ క్షణం ప్రేమానికి ఓ క్షణం ఉంటుంది అలా తప్పదు కాదు మనస్సులు అలా ఉంటాయి మనస్సులు మారిపోతావు జతామత్తాలు వేసుకుని చెందిన వాళ్ళు పదిహేడు ఇరవై ఏడు జతామత్తాలు వేసుకుంటుంది వాళ్ళు ఒకరిని ఒకళ్ళు పెట్టేస్తుంది పుట్టిస్తుంది గంటేస్తుంది చేసేస్తున్నాం అదే నిన్న దాకా సగ్గా ఉన్నాడు ఇలాగే ఇలా పుట్టేసుకుంటున్నాం స్థిరం అది మంచి స్థిరంగా ఉంటుంది సుఖం ఉంటుంది కానీ ఆ మనస్సు ప్రకాశింపజేస్తే మనస్సు ఎందుకు వచ్చాకనే మనస్సు ఆ దేవుడు నిజాన్ని అధిష్టానం అది మాత్రం మారట్టి స్వృదే సూక్ష్మదేహము మారకుంటూ ఉన్నా మారకుండా ఉండే ఆ నేను అది అది మొదటి వచ్చింది దేహద్వయాల చెందే అధిష్టానతయా బ్యాక్గ్రౌండ్గా నిర్వికారేణ వికారము లేకుండా ఓ తవతివాణి దాదనివలే స్థిత ఉన్న దేహద్వయావచ్చిన్నచేతన పూర్వ సూక్ష్మదేహములకే పరిచ్ఛిన్నము చేయబడే అనగా లిమిట్ చేయబడే ఏనుక పూటస్థస్థము అని దృష్టిమే చెప్పబడుతున్నది కాబట్టి స్ఫూరదేహాన్ని ప్రకాశ చెప్పేస్తూ స్థూలదేహము నుంచి పరిమితమై ఉన్నట్లు కనిపించే ఎనుక సూక్ష్మదేహాన్ని ప్రకాశింపజేస్తూ దానిపై పరిష్ణమైన ఎరుక ఒక ఎరుక రెండింటిని ప్రకాశింపజేసే ఎరుక ఆ రెండింటిలో వచ్చే మార్పులను పొందే అవి ఎన్ని రకాలుగా మారిపోతున్నా తాను మారిపోతుంది ఆ ఎదుక దానిపై మన స్థితూ <player> 재미ensive కి filtRAधపెి అమరల కాల సకనరి అమా ంఠడి సక ఈలిicio కాల funnel అాల సకా నేసదా నంరా నాల ఢలా ఇసి Macht ట ందా సిం�ఠి